ఎంతమందికి వారి పరిచయం ఉందో నాకు తెలియదు ఓ ఇక్కడ కూర్చొని ఉన్నారు ఆయన ఆయనతో నాకున్న పరిచయం పెద్ద ఎక్కువ పరిచయం ఏం కాదు ఇంతకుముందు బహుశా ఇక్కడ క్లాసుకు కూడా ఒక వారు వచ్చేటట్టు ఉన్నారు అయితే ప్రధానంగా నేను మలక్పేటలో ఈశావాస్యోపనిషత్తు చెప్పాను ఓ సగం చెప్పాను కొంతమంది ఇక్కడి నుంచి వచ్చారు ఇంకో సగం చెప్పి పూచి నా మీద ఉంది చెప్తాను భవిష్యత్తులో సో ఆ టైంలో అక్కడ కొన్ని క్లాసెస్కి అటెండ్ చేశారు అటెండ్ చేసి వారు మనకి ఒక చక్కటి డొనేషన్ ఒకటిచ్చారు అది చూడండి సంస్కృతంలో దానా ఇంగ్లీష్లో డొనే షన్నదే ఉందండి అది కూడా దానాయే కదా సో ఎనీవే నేను వారిని అర్థిస్తే ఇచ్చింది కాదు సాధారణంగా ఏదో మెంటబడితే ఇస్తారు అది అలా కాదు నా నేను వారిని అర్థించలేదు వారంతటా వారే ఇచ్చారు దాన స్వభావం అన్నది మనం తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాలి ఆ గివింగ్ పర్సనాలిటీ అంటే ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్లెషర్ ఇన్ టేకింగ్ బట్ దెన్ దెర్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ గివింగ్ సో తీసుకుని సుఖాన్ని పొందడం అన్నది అది రాజసమైన తామసమైనటువంటి ప్రవృత్తి ఇచ్చి సుఖాన్ని అనుభవించటం సాత్విక ప్రవృత్తి ఈ విధంగా శాస్త్రం దానం యొక్క మహిమను ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఉంటుంది తర్వాత మనం దానం చేసేప్పుడు చాలా క్లిష్టపూర్వకంగా చేస్తాం అంటే చాలా కష్టపడుతో క్లిష్ట సంస్కృతం సో చాలా కష్టపడుతో దానం చేస్తాం చేస్తాము కానీ చాలా ఇబ్బంది పడిపోతావు సరే తప్పనిసరి అయింది కానీ ఈవేళ ఏ లేవగానే ఎవరి మొహం చూసామో అన్నట్టుగా దానం చేసే స్వభావం ఉంటుంది ఆ స్వభావం మానవ స్వభావం అలా ఉంటుంది ఇంట్లో ఎవరిని విమర్శించి పని అనలేదు మానవుని యొక్క స్వభావం తీరుతెన్నుల ఉంటాయి దాని నుంచి జాగ్రత్తగా బయటపడాల్సి ఉంటుంది సో అది కేవలము అభ్యాసం చేతనే ఆ స్థితి నుంచి మానవుడు పైకి ఎదగగలుగుతాడు ఆ గివింగ్ అన్నది ఒక అభ్యాసంగా చేసుకోకపోయినట్లయితే ఒక చాక్లెట్ ఓ పిల్లవాళ్ళకి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అలా ఒక చిన్నపిల్లకి ఓ చాక్లెట్ ఇచ్చారనుకోండి అది చాలా ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్లా అనిపించవచ్చు కానీ ఆ ఘటన ద్వారా ఒక సంస్కారం మనస్సులో నిర్మాణం అవుతుంది ఆ ఇవ్వడం ద్వారా మీ మనస్సుకు ఒక ఆనందం కలిగింది నౌ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది ది పర్సన్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్ సో ఆ విధంగా అనేటువంటి సంస్కారాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి ఈసి కొంతమంది ఏం చేస్తారంటే నేను ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వెళుతున్నాను ఎనీవే ఐ గాట్ ఏ మూడ్ లెట్ మీ సెయిట్ సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక త్యాగం చేసి మేము ఆ త్యాగం చేసాము మేము ఆ త్యాగం చేసామని చెప్పేసి ఎప్పటికప్పుడు తమకు తామే గుర్తు చేసుకుంటూ చుట్టుపక్కల ఎవరైనా అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా గుర్తు చేస్తూ ఉంటారు అది త్యాగం అనబడదు త్యాగము అంటే ఇంతకుముందు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవటం త్యాగం అనబడుతుంది ఇంతకుముందు త్యా చేసిన త్యాగాన్ని వెనువెంటనే మరొచోట త్యాగం అనబడుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంకా ఏం త్యాగం చేయగలుగుతామో అని తనని తాను తరచి చూచుకున్నట త్యాగం అనబడుతుంది భవిష్యత్తులో ఇంకా మనం త్యాగం చేయాల్సినవి ఉన్నాయా అని ఆ విధంగా ఎప్పటికీ కూడా అన్వేషిస్తూ ఉండటం పేరు త్యాగంనబడుతుంది it shall become swan the person renounces everything there is nothing that belongs to me so everything is renounced then uh, everything becomes his adi poornamaina tontu tyagam aa tyagande amrutatwam siddhisu so anyway so ee danamo anetuvante swabhavanni manushya preemaga shraddha ga danalaga nurture cheyalasuntundi ento prema tottu danni పెంపొందించుకుంటే కానీ వ్యక్తి ఈ సంసార బంధం నుంచి బయటపడలేడు చాలా ఇంపార్టెంట్ లక్షణం సాధకుడికి సో ఎనీవే కమింగ్ టు ది పాయింట్ నేను వారిని ఎప్పుడూ మాకేదైనా మీరు సహాయం చేయడానికి నేను అడగలేదు అటువంటి ఆలోచన కూడా నా మైండ్లో క్రాస్ కాలేదు నేను మనిషిని చూస్తే పాఠం వినడానికి వచ్చారు చాలా సంతోషం అనుకుంటాను కానీ వీళ్ళ నుంచి మనం ఏం పుచ్చుకోవచ్చు ఆ విధంగా అసలు ఆలోచన కూడా నాకు క్రాస్ కాదు వారి విషయంలోనూ అంతే అయితే వారంతటా వారు ముందుకొచ్చి twenty-five thousand rupees. Uh, why he should give? What for? There is no inspiration from outside to give. Whatever inspiration he had, it was from within. And our twenty-five thousand rupees is there. We have spent it. Almost, most of it we spent, or not all of it. Still we hold some more in our hand. But most of it we spent. సో ఇక్కడ ఇన్వర్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇన్వర్టర్ ఇన్వర్టర్ అనే ప్లాన్ అలా ఉంది అది అది నవ్ ఇట్ బికమ్ ఏ రియాలిటీ నవ్వు హ్యావ్ ఎన్ ఇన్వర్టర్ కరెంటు పోయినట్లయితే రెండు ఫ్యాన్లు తిరుగుతాయి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది తర్వాత స్వామీజీ ఇక్కడ ఎక్కువగా ఉంటూ నాకంటే ఎక్కువ స్వామీజీ ఉంటారు సో వారు కనుక రాత్రి కరెంటు పోయినట్లయితే వారు రూమ్లో దీపం వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఆ రూమ్లో కూడా అటువంటి వ్యవస్థ నేను నాకు కూడా సౌకర్యం సో ఇంతటి సౌకర్యానికి ఆధారంగా ఉండే ఇన్వర్టర్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఆ తర్వాత ఇదిగో ఈ మైక్ రికార్డింగ్ సిస్టమ్ ఇక్కడ నాలుగు ఐదు టేప్ రికార్డర్లు పెట్టేసి ఇస్తే వాటి అన్నింటినీ ఉండడం తీసుకుంటూ ఉండడం చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఒకటి రెండో అయితే పర్వాలేదు అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది పీపుల్స్ ఇన్ ఆల్సో సో ఈ సమస్యలేం లేకుండా రికార్డింగ్ కమ్ మైక్ సిస్టమ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్ బాగా సెట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను సో పుప్పల గారు చాలా శ్రమపడి నారాయణ రెడ్డి గారు మిత్రులందరూ కలిసి దాన్ని ది మేడ్ ఇట్ పాసిబుల్ సో ఈ రెండు సిస్టమ్స్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ సమ్ క్లాసెస్ టు గో అన్ స్మూత్లీ ఆ సౌకర్యాన్ని వారు చేసి పెట్టారు మీ అందరి తరఫున వారికి నా తరఫున కూడా నేను కృతజ్ఞతలను అందజేస్తూ పరమేశ్వరుడు వారికి వారి దంపతులకు సమస్త సౌభాగ్యమును కలిగించుగాక అని ప్రార్థిస్తుంది ఓం నారాయణ నారాయణ నారాయణ సో వెల్కమ్ టు క్లాస్ నౌ ఓం గణానాన్ గణపతి వామహే కవి కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృన్ నోతిభీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా సహనా సహన భునత్తు సహవీర్యకర వహై తేజస్వినస్విషావహై ఓ శాంతిశాంతిశా వాక్యమందమో ఎమహాగూహి సంధీయతే ప్రజయా పశుభి బ్రహ్మవర్చసే నాద్యేన సువర్గేణ లోకేనా సో ఈ సంహిత ఉపాసన అనే ప్రకరణంలో ఉన్నాము మహా సంహితలు గొప్ప సంహితలు ఐదు సంహితలైన ఉపాసన ఇక్కడ చెప్పడం అయినది బాగా వ్యాఖ్యానం చేయటం అయినది వ్యాఖ్యాతా వేద వాటిని ఎవడైతే ఉపాసన చేస్తాడో వేదా ఇత్యుపాసన సత్ విజ్ఞానాధికారాత్ ఇది ప్రాచీన యోగ్యోపాస్వా ఇది చ వచనాత్ అంతవరకు వచ్చాము తర్వాత అసలు శంకరులు ఈ ఉపాసన అనే పదాన్ని కొంచెం వివరిస్తున్నారు ఇంకో సందర్భంలో కూడా ఆయన ఉపాసనా శబ్దాన్ని వ్యాఖ్యానం చేశారు ఎక్కడో భగవద్గీతలోనో ఎక్కడో ఇక్కడ అందంగా ఒక వాక్యంలో చెప్పారు ఏమనంటే ఉపాసనం యథా ఉపాసనంచ యథాశాస్త్రం తుల్య ప్రత్యయ సంతతి సో మన మనస్సు యొక్క ఆలోచన చేసే విధానం ఎలా ఆ టాపిక్ దగ్గర ఉన్నాం మనం సో దట్ విల్ కంటిన్యూ మనస్సు ఎలా ఆలోచిస్తుందంటే ఒక ఆలోచన ఉదయిస్తుంది మనస్సులో ఈ మనస్సులో కొన్ని అంశాలు మనం గమనించదగ్గ ఉన్నాయి ఎప్పుడు ఏ ఆలోచన ఉదయిస్తుంది అన్నది మన అధీనంలో ఉండదు ఊరికే మనం మాటవరసకి నా మనస్సు అని అనుకోవడమే కానీ నా మనస్సు నేను ఆలోచిస్తున్నాను అని అలాగంటే కర్తృత్వాన్ని నెత్తిమీద వేసుకోవడమే మిగిలింది కానీ ఆ మనస్సుపై ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం మనకి లేదు మరుక్షణంలో ఏ ఆలోచన రాబోతోంది అనే విషయం మనకి మనకి మన అధీనంలో లేదా అంశం మనకి తెలీదు మనం కంట్రోల్ చేయలేము ఇప్పుడు ఏ ఆలోచన నా మనస్సులో ఉందో ఈ ఆలోచన ఇలా ఎంతసేపు నిలిచి ఉంటుంది అనే అంశం కూడా నా లేదు నేనేమి దాని విషయంలో కర్తృత్వం లేని వాడనం అంటే మనస్సు అది ఒక పద్ధతిలో పనిచేసుకుంటూ పోతుంది ఏమంటే మనస్సు నా అధీనంలో ఉంటే మనస్సులో దుఃఖానికి నేను చోటిస్తానా ఎన్నడు ఇవ్వను దుఃఖం అనగానేమి దుఃఖాకార వృత్తి మనస్సు యొక్క ఒకనొక స్థితి అవస్థకే దుఃఖము మానసిక అవస్థయే దుఃఖము మనస్సు యొక్క మరో అవస్థకి సుఖము ఈ సుఖ దుఃఖాలు వాటంతటవి జరుగుతు కలుగుతున్నాయా లేక నా పర్మిషన్ తీసుకుని కలుగుతున్నాయా నా పర్మిషన్ తీసుకుని ఏం కలగట్లేదు కాబట్టి దీనిని బట్టి కూడా మనస్సు మన అధీనంలో లేదని అది ఇట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లాస్ దానికే సైకాలజీ అని పేరు ఆ లాస్ ప్రకారం అలా పనిచేసుకుంటూ పోతుంది అటువంటి మనస్సుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ముందు ఈ సత్యాన్ని గుర్తించాలి మనస్సుపై నాకెట్టి స్వాతంత్ర్యము లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మనస్సు యొక్క పనిచేసే తీరు ఎలా ఉంటుందంటే ఒక ఆలోచన ఆరంభం అవుతుంది ఈ ఆరంభమైన ఆలోచన కొనదాకా కొనసాగించి చిగురిదాకా కొనసాగించి అప్పుడు ఆలోచనను విదిలిపెట్టేసి మనస్సు మరో ఆలోచనను టేకప్ చేస్తే అన్ని విధాలా అనుకూలంగా బాగుంటుంది కానీ మనస్సు అలా ఎన్నడూ మనస్సు ఏం చేస్తుంది ఒక అంశాన్ని ఆలోచించడం ప్రారంభించి ఆ ఆలోచన పూర్తి కాకముందే ఆ అంశాన్ని విడిచిపెట్టేసి మరో అంశం మీదకి జంపు చేస్తుంది కోతి కోతి అలాగే ఉంటుంది ఓ కొమ్మ మీద చక్కటి స్థితి కోతికి లభించింది అనుకోండి కోతి ఆ కొమ్మ మీద కూర్చొని ఉంటుందా ఉంటే అలా కోతిందుకు అవుతుంది అది అది ఆ కొమ్మను వీధులుపెట్టి మరో కొమ్మ మీదకి జంపు చేస్తుంది ఆ విధంగానే మనస్సు కూడా ఒక ఆలోచన మీదలోంచి ఇంకో ఆలోచనలోకి అలా జంపు చేస్తూ ఉంటుంది ఏ ఆలోచనని విడిచిపెట్టేసిందో మరో ఆలోచన కోసమని ఆ ఆలోచన పూర్తి కాకుండానే దాన్ని విదిలిపెట్టేస్తుంది అది రెసిడ్యువల్ ఆలోచన అలా విదిలిపెట్టేస్తుంది దాంతోటి ఆలోచనతోటి ఐఆమ్ డన్ విత్ దట్ థాట్ అనే పరిస్థితి ఎన్నడూ ఉండదు యూ విల్ ఎగైన్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు ఇట్ ఎందుకంటే రెసిడ్యువల్గా వదిలిపెట్టేస్తుంది కదా ఎవడి మీద ఒకటి మీద కోపం ఉందనుకోండి ఆ కోపం వస్తుంది ఆలోచన దాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపల ఇంకో ఆలోచన వచ్చేస్తుంది మనస్సులో సో ఆ కోపము అనే ఆలోచన ఆ కోపాకార వృత్తి అది అలా రెసిజ్యువల్గా మిగిలి ఉంటుంది మళ్ళీ ఓ గంట పోయిన తర్వాత మళ్ళీ వస్తుంది సో ఈ విధంగా ఒక విష సర్కిల్లో పడి మనస్సు జంజాటంలో పడి కొట్టుకుంటూ అదే సంసారం సంసారం అంటే బయట ఉంది సంసారం అంటే ఈ రోడ్లు బాగోలేవు లేకపోతే ఇలా ఇది బాగోలేదు అది సంసారం అని అనుకున్నారు కాదు సంసారం ఆ ప్రాబ్లమ్స్ అలా ఉండనివ్వండి సంసారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనస్సులో ఉంటుంది సో ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ థింకింగ్ సో ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ బౌండ్ బై హిజోన్ వే ఆఫ్ థింకింగ్ ది హ్యూమన్ బీయింగ్ సఫర్స్ బికాస్ ఆఫ్ రాంగ్ వే ఆఫ్ థింకింగ్ హీ ఎంజాయ్స్ బై వర్చ్యూ ఆఫ్ కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ ఎవడైనా మీకు దుఃఖం ఉందనుకోండి మీ దుఃఖం పోగొట్టేస్తాను మీకు సుఖం కలిగి ఉపాయం చెప్తాను మీరు ఈ తాయెత్తు కట్టుకోండి అని చెప్పాడు అనుకోండి యు టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ అడ్వైస్ విత్ ఎప్పించకంటే సుఖదుఖములు మనస్సు అధీనంలో ఉంటాయి మీరు ఈ ఫిజికల్గా ఎక్కడో తాయెత్తుతో ఎక్కడో తాయెత్తు కట్టుకుంటే తద్వారా డైరెక్ట్గా మీకు సుఖదుఖముల సమస్య పరిష్కారం కాదు ఎప్పటికైనా ఆ తాయెత్తు చేసినా కూడా అది ఆ తాయెత్తు పని చేసినా కూడా ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుంది అంటే మీ బుద్ధిలో ప్రవేశించి ఒక సద్ సద్బుద్ధి మీకు కలగాలి మీకున్నటువంటి ఒక రాంగ్ వే ఆఫ్ థింకింగ్ తొలగిపోవాలి దాని స్థానంలో సరైనటువంటి ఆలోచన విధానం వచ్చి చేరాలి అప్పుడే మీకు సుఖం కలుగు మీ ఆలోచన విధానంలో ఏ మార్పు లేకుండా మీ మనస్సుని ఏ రకమైన శోధన చేయకుండగా మీరు సుఖాన్ని అపేక్షించి మాటైతే అది ఎండమావులలో నీరు త్రాగుట వంటిది సంభవం కాదు కాబట్టి మహిమల ద్వారానైనా మీకు సుఖం వచ్చిన సందర్భంలో కూడా ఇలాగే రావాల్సి ఉంటుంది అంచేతనే దేవతలు మనకు ఉపకారం చేస్తే ఎలా చేస్తారంటే మన బుద్ధిలో ప్రవేశించి మన బుద్ధిని శోధన చేసి మనకు ఉపకారం చేస్తారు అని శాస్త్రం చెప్తాను కాబట్టి మీరు ఒక దేవతను ఉపాసన చేశారనుకోండి ఆ దేవత మీకు అనుగ్రహాన్ని చూపిస్తే ఎలా చూపిస్తుంది అనుగ్రహం ఆ అనుగ్రహం ఇన్ ది ఫైనల్ అనాలసిస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ఆల్ బ్లెస్సింగ్స్ దట్ యు హ్యావ్ ఇన్ లైఫ్ దే కమ్ ఫ్రమ్ విత్ ఇన్ కనుక మా ఒక సాధకుని యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే తన మనస్సుని తాను శోధన చేసుకునే దృష్టికోణాన్ని కలిగి ఉండాలి అంతఃకరణ శుద్ధి దట్ ఈజ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ మరి కొందరు అంటారు మరి మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని మోక్షము మీ స్వరూపమై ఉన్నది ఇప్పుడు మీరు ముక్తులు ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులై ఉన్నారు ఆత్మస్వరూపులై బ్రహ్మరూపులై ఉన్నారు అయితే మరి ఏమిటి ఆటంకమేమి అంటే ఆటంకం వల్ల మనస్సే దేర్ ఈజ్ నో అదర్ ఆప్స్టకింగ్ కాబట్టి సాధన అన్నది మోక్షం దూరంగా ఉన్న మోక్షాన్ని వడేసి పట్టుకురావడం కోసం సాధన కాదు లేక ఇక్కడి నుంచి ప్రయాణం చేసే మోక్షాన్ని పొందడం కోసం సాధన కాదు అలాంటి మోక్షం అది అనిత్యం మోక్షమే కాకుండా పోతుంది అది మోక్షం కానే కాదు మోక్షము మీ స్వరూపమై ఉన్నది మీ స్వరూపంలో మీరు ఏ క్షణంలో ప్రవేశిస్తే ఆ క్షణంలోనే మీరు ముక్తులు మీరు స్వరూపం నుంచి దూరంగా జరిగితేనే మీరు సంసారంలోకి ప్రవేశించటం జరుగుతోంది ఈ స్వరూపం నుంచి దూరంగా జరిగేటువంటిది ఎందుకు జరుగుతోంది అంటే కేవలము మనస్సే కారణము కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో ముఖ్యై బంధాయ విషయాసంగి ముఖ్యై నిర్విషయం మన మీ మనస్సులో ఒకదాని తర్వాత ఒకటి సంకల్పాలు అలాగా తుమ్మెదలు జుమ్మని ఎగిరేస్తున్నట్టుగా ఉదయిస్తూ ఉన్నట్లయితే అదే బంధము సంకల్పములు శాంతించి మనస్సు ప్రసన్నమొగుట ఏది గలదో అది కాబట్టి మనస్సు అనేది ఇట్ కెన్ బి ఏ బ్లెస్సింగ్ ఆర్ ఇట్ కెన్ బీ ఎ కర్స్ ఇట్ ఇస్ ఆల్ How you train it, that is important. So, ఈజ్ yokka paristhiti దేహం యొక్క పరిస్థితి కూడా మనసు మీద ఆ సరపడి ఉంటుంది దేహం యొక్క ఆరోగ్యము దేహం ద్వారా కర్మేంద్రియముల ద్వారా జరిగేటువంటి కర్మల యొక్క పుణ్యాపుణ్యములు yokka manchi chedulu. చెడులు ఇవన్నీ కూడా మనస్సు మీద ఆ సరపడి ఉంటాయి ఆత్మ మిమ్మల్ని vayipu వైపుకి తీసుకువెళ్ళదు లేదా పాపకార్యం నుంచి వెనక్కి లాగదు ఆత్మ ఏమీ చేయదు మీరు పుణ్యం చేయాలన్నా పాపం చేయాలన్నా రెండింటినీ కూడా ఆత్మ ఆశీర్వదిస్తూ ఉంటుంది తన సన్నిధానం చేత ఆత్మ ఏమీ చేయదు ఆత్మ యొక్క సన్నిధిలో సర్వం జరుగుతాయి కానీ పుణ్యం జరగాలన్నా పాపం జరగాలన్నా దానికి కావలసిన ప్రేరణని ఇచ్చేటువంటిది మనస్సే కాబట్టి ది హోల్ సాధన ది హోల్ ఎఫర్ట్ ఇట్ డిపెండ్స్ స్క్వేర్లీ అన్ ది మైండ్ అందుకోసమే ఉపాసనా శాస్త్ర ఉపాసనకి చాలా ప్రాముఖ్యాన్ని మనం ఇస్తాం సో మీ మనస్సులో ఉపాసన లేక భక్తి ఉదయిస్తే మీరు ఈశ్వరుని సమీపానికి వెళ్ళిపోతారు ఈశ్వరునిలో మీ స్వరూపమే ఈశ్వరుడు మనస్సులో సంసారాసక్తే కనుక నిలిచి ఉన్నట్లయితే యు విల్ బి డ్రాగ్డ్ మోర్ అండ్ మోర్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ది సంసార ఇంటు ది వార్టెక్స్ ఆఫ్ సంసార సో అంచేతనే శాస్త్రకారులు ఉపాసనని బాగా బలంగా దృఢంగా ప్రతిపాదిస్తూ ఉంటారు సో ఉపాసనంచ తుల్య ప్రత్యయ సంతతి సో ఒక ఆలోచన మనం చేస్తాము ప్రత్యయము ఆలోచన సంకల్పము ఒక సంకల్పం చేస్తాం ఆ సంకల్పం నుంచి మనస్సు మరో సంకల్పం మీదకి గెంతు వేస్తూ ఈ సంకల్పం పూర్తి కాకముందే ఇంకో సంకల్పం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రకంగా ఆలోచన జరుగుతూ ఉంటుంది దీని ఈ పరిస్థితిని చక్కదిద్దాలి అంటే ఒక్కటే ఉపాయం అదేమిటంటే ఇప్పుడున్న సంకల్పము పూర్తి అవ్వాలి దాని రెసిడ్యూ మిగలకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ నెక్స్ట్ సంకల్పం ఏదో మనకి తెలుస్తూ ఉండాలి మన మన యొక్క ప్రేరణ చేత నెక్స్ట్ సంకల్పం నిర్మాణం కావాలి ఆ నెక్స్ట్ సంకల్పం కూడా ఇప్పుడున్న సంకల్పమే మళ్ళీ రెండోసారి పునరావృత్తి చేసినట్లయితే మనకి తెలుస్తూ ఉంటుంది రాబోయే సంకల్పం కూడా ఇదే ఆ తర్వాత మూడవ సంకల్పం కూడా ఇదే నాలుగవ సంకల్పం కూడా ఇదే దీనిపైరే అభ్యాసము అంటారు ఆవృత్తి ఇటువంటి ఆవృత్తియే ఉపాసన అనబడుతుంది ఒకసారి మీరు ఈశ్వరుణ్ణి భావన చేశారనుకోండి భావన చేసి ఒక ఒక సంకల్పం పూర్తయింది నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ ఫ్రాక్షన్ నెక్స్ట్ సెకండ్లో నెక్స్ట్ మోమెంట్లో ఈశ్వర భావనను విధులుపెట్టి సంసార భావనలోకి వెళ్ళారనుకోండి దాన్ని ఉపాసన అన్నారు ఒక ప్రథమ సంకల్పం ఈశ్వర భావన ఉంటే మళ్ళీ ద్వితీయ సంకల్పం కూడా ఈశ్వర భావనే ఉండాలి తృతీయ సంకల్పం కూడా అలాగే ఉండాలి కానీ ఈ లోపల మనస్సు దాని అలవాటు ప్రకారం ఎక్కడికో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మీరు గుర్తుపట్టాలి మీరు మనస్సు కంటే వేరే సాక్షిరూపంగా నిలిచి ఉంటారు నిలిచి అరే ఇది దారి తప్పింది అప్పుడే అని తెలుసుకుంటారు తెలుసుకుని మళ్ళీ మనస్సును వెనక్కి లాక్కొచ్చి చతుర్థ సంకల్పం ఫెయిల్ అయింది పంచమ సంకల్పం ఫెయిల్ అయింది మళ్ళీ సిక్స్త్ సంకల్పం షష్ఠ సంకల్పం దగ్గరకు వచ్చేప్పటికి మళ్ళీ ఈశ్వర భావన వస్తుంది మళ్ళీ సప్తాలో ఈశ్వర భావన అష్టాలో ఈశ్వర భావన తొమ్మిదోది పదోది ఫెయిల్ అయిన ఫెయిల్ అయినా పదకొండోది తప్పకుండా ఈశ్వర భావన ఆ తర్వాత కొంచెం ఫెయిల్ూర్ పెరిగిపోతుంది పన్నెండు పదమూడు అయింది ఇప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై దాకా సంసారమే ఇరవై మళ్ళీ ఈశ్వర భావన దీని పేరే సో ఈ ఉపాసనలో ఉన్న పాయింట్స్ ఏమిటంటే ప్రస్తుత సంకల్పం ఏది కలదో అది రెసిడ్యూ మిగలకుండాగా పూర్తవుతుంది గాయత్రి జపం చేశారు లేకపోతే ఒక సన్ సంహిత ఉపాసన ఇక్కడ చెప్పినట్టుగా సో ఇషే త్వా ఇషే అంటే ఆదిత్యుడు త్వా అంటే అగ్ని సో మధ్యన ఉన్నటువంటి సంధి అంతరిక్ష లోకము దాంట్లో వాయువు అని అలా భావన చేశారు అక్కడికి ఆ సంకల్పం పూర్తవుతుంది It is a complete sankalpa. There is no residue in it. That is the one thing. In Japan there is a speciality. Number two, the people who have the sankalpa are the same. The same sankalpa is the same. The same. The normal way of mind's thinking is the opposite. The normal way of thinking is the same. The rest of the sankalpa is the same. Now the rest of the sankalpa is the same. నెక్స్ట్ సంకల్పం ఏమిటో నాకు తెలియకుండగా పోతుంది కానీ ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది దీనినే తుల్య ప్రత్యయ సంతతి అని అంటారు సమా తుల్య అంటే సమానమైన ప్రత్యయ సంకల్పముల యొక్క సంతతి ప్రవాహము ఈ రకంగా చేస్తుంటే మీ మనస్సు ఇంకా దానికే కట్టుబడిపోయింది అనుకోండి మీరు మహాయోగీశ్వరులే అయిపోతారు ఇంకేం సమస్య కాదు కానీ గొప్ప యోగీశ్వరులు కూడా మనస్సు కట్టుబడదు అది ఇటు చలనం చెందుతూ ఉంటుంది ఒకవేళ మనస్సు అలా చెలించలేదనుకోండి దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్ మనస్సు చంచలంగా ఉందనుకోండి దాని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ ఇట్ మనస్సు యొక్క కోతి అల్లరి చేయకుండా మూల కూర్చుందనుకోండి దాన్ని వెటరనరీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అది కోతి యొక్క లక్షణం కాదు పిల్లయితే అలా మూల పడి కోతి అలా ఉండలేదు మనస్సు పిల్లి వంటిది కాదు మనస్సు కోతి వంటిది కాబట్టి మనస్సులో మీకు ఆలోచన మారిపోతే మీరు అయ్యేయో నా ఆలోచనల చల్లా చెదరైపోతున్నాయే అని మీరు ఆత్మ నింద చేసుకోవాల్సినటువంటి సందర్భమేం లేదు మనస్సు అలా చల్లా చెదరవటం దాని లక్షణం చిన్నపిల్లలు అల్లరి చేయటం వాళ్ళ స్వభావం నార్మల్గా కాబట్టి ఆ ఆ విధంగా ధ్యానం చేసేప్పుడు అటువంటి ఒక సెల్ఫ్ క్రిటిసిజంకి చాలామంది చేస్తూ ఉంటారు అది పొరపాటు అది అనవసరం దానివల్ల ఏమవుతుందంటే ధ్యాన ధ్యానానికి ముందు ఏ లేని కాంప్లెక్స్ ఒకటి కొత్తగా నేర్చుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ధ్యానం చేసి నేర్చుకున్నది ఏమిటంటే ఒక కాంప్లెక్స్ ఏమిటంటే ఆ కాంప్లెక్స్ నాకు ఆఖరికి ధ్యానం కూడా కుదరదు అనే కాంప్లెక్స్ అలా ఉండకూడదు కాబట్టి ధ్యానములో మనస్సు నిలవకపోవటం అతి సహజమైన విషయం కాబట్టి మరి ఏం చేయాలి మొదటి ఆలోచన రెండవది మూడవది నాలుగవది నాలుగు సంకల్పాలు స్థిరంగా ఏకరూపంగా వచ్చాయి ఐదో సంకల్పం దగ్గర వచ్చేవి చెదిరిపోయింది అంటే బ్రింగ్ ఇట్ బ్యాక్ దేర్ ఎఫర్ట్ ఈస్ నీడెడ్ దానికి ఉపాసన బ్రింగ్ బ్యాక్ అక్కర్లేకుండా తనంత తానే మనస్సు ఏకరూపంగా ప్రవహిస్తూ ఉందనుకోండి మీ ఎఫర్టేముంది దాంట్లో కాబట్టి అదే అంటున్నారు శంకరులు అసంకీర్ణ చ అతత్ ప్రత్యయై అతత్ప్రత్యయై ఆ తత్వ ఏదైతే ఉన్నదో ప్రథమ ద్వితీయ తృతీయ ఆ విధంగా మీరు ఒకసయాన్ని కొనసాగిస్తూ ఉన్నారే ఆ ప్రత్యయం కాకుండా ఇంకో కొత్త ప్రత్యయం అది కాని ప్రత్యయముల చేత అంటే విజాతీయ ప్రత్యయముల చేత సజాతీయ ప్రత్యయం పోయి ప్రత్యయము అంటే సంకల్పం సో సజాతీయ సంకల్పం పోయి ఏదో ఒక విజాతీయ సంకల్పం వచ్చి ఇన్వేట్ చేస్తుంది దండయాత్ర చేస్తుంది అటువంటి సంకల్పాలు అసంబద్ధములైన సంకల్పాలు అనేకం వస్తాయి వచ్చి మనస్సుని చల్లాచెదర చేస్తాయి అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ ప్రయత్నాన్ని మీరు గుర్తుపట్టి దానికి ఎలర్ట్నెస్ అంటారు మీరు ఆ సావధానతని కలిగి ఉండాలి మీకు ఆ ఎలర్ట్నెస్ లేదనుకోండి అలర్ట్నెస్ లేకపోతే ఏమైపోతుంది మీరు మాల తిరుగుతూ ఉంటుంది మీ మనస్సు ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది మాల పూర్తవడమే లక్ష్యం పెట్టుకుంటే అలా పెట్టుకోకూడదు ఆ ఎలర్ట్నెస్ ఉంటేనే దానికే జపము లేక ఉపాసన అని పేరు ఒకప్పుడు అలర్ట్నెస్ లేకపోతే మాల ఒళ్ళు వేసుకుని నిద్రపోతూ ఉంటారు కొంత సో అప్పుడు ఇంట్లో భార్య ఉంటుంది ఏమన్నా మీరు నిద్రపోతున్నట్టున్నారు చెప్పని చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని అంటే సరే అయితే కాఫీ తీసుకురాని ఇంకొక కాఫీ దాకా సో అలాగే మంచిది అది ఎవరిథింగ్ ఈజ్ ఓకే బట్ బేసికల్గా ఎఫర్ట్ అన్నది ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యింది అంటే అతత్ వచ్చి సంకీర్ణం చేసేస్తున్నప్పుడు మీరు దానికి అడ్డుకట్ట వేసి పుచ్చి మీ మీద ఉంటుంది అది ఉపాసన అత్యయ అసంకీర్ణ తుల్యప్రత్యయ సంతతి అది ఉపాసనం అయితే ఈ ఉపాసనం అన్నది యథాశాస్త్రం ఉండాలి ఏదో ఒక మీనింగ్లెస్ మంత్ర ఒకటి పట్టుకుని మేము చేస్తాము అన్నట్టుగా ఉండకూడదు మీనింగ్లెస్ మంత్ర ఈ మీనింగ్లెస్ మంత్రాన్ని ఒకటి నేను అమెరికాలో విన్నా అందుకోసం చెప్తున్నా అది ఎక్కడ ఎలా వచ్చిందంటే వాళ్ళు దేవరి ఛార్జింగ్ సమ్మని మంత్రం ఇస్తే ఇంత అని ఛార్జీ చేస్తారు ఛార్జీ చేస్తే ఆ ఛార్జీ మీద ఎవడో కోర్టుకు వెళ్ళాడు కోర్టులోకి వెళ్ళింది ఈ వ్యవహారం అంతా కోర్టులో ఇష్యూ ఏదో వచ్చింది సంబడీ హ్యాజ్ ఫైల్డ్ ఎ రిక్పిటీషన్ అమెరికన్ సొసైటీ చాలా లిటిగెంట్ సొసైటీ సో వాళ్ళు ప్రతిదానికి కోర్టుకు వెళ్ళిపోతూ ఉంటారు డబ్బులు ఏమైనా వసూలు చేద్దామని ప్రయత్నం ఎనీవే వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం బాగా పెద్ద బిల్డింగ్లోది కట్టారు బాగా సంపద ఉన్నట్టు అనిపించింది వీళ్ళ దగ్గర కొంత మనం షూ చేసి డబ్బులు ఆగొచ్చనే అభిప్రాయంతో ఎవడో కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్ళి వీడు నాకు మంత్రం ఇచ్చి ఆ మంత్రం మీద అప్పుడు ఆ మంత్రం కనుక ఒక రెలిజియస్ మంత్రం అయినట్లయితే రెలిజియస్ అనే క్యారెక్టర్ దానికి ముద్రపడితే దట్ ఈజ్ దట్ ఈజ్ నాట్ ఫేవరబుల్ టు దిస్ జెంట్మెన్ అంచేతను ఆయన అది మంత్రమే కానీ ఇట్ ఈస్ నాట్ రెలిజియస్ అని ప్రజెంట్ చేశారు దానికి అర్థం ఉంటే ఏ ఏ సంస్కృతికి సంబంధించిన మంత్రము అని తెలిసిపోతుంది అర్థాన్ని బట్టి అర్థాన్ని బట్టి అది కదా మనం నిర్ధారం చేయొచ్చు కదా ఏమిటి దాని అర్థం అంటే దేర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్ మంత్ర అని ఇట్ వాస్ ప్రజెంటెడ్ ఇన్ ది అమెరికన్ కోర్ట్ ఆ మంత్రం హ్రీం హ్రీమ్ అనే మంత్రం హిరి హకార రేఫ ఈకారం సున్నా హ్రీం ఇట్ ఈస్ మీనింగ్లెస్ మంత్ర అని ప్రజెంట్ చేశారు ఆ జడ్జికి హిమే యాక్సెప్ట్ ఇట్ ఆల్సో అప్పుడు నాలాంటి పోటీగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని ఉన్నట్లయితే నేను హిరీమ్కి వెంటనే అర్థం చెప్తాను వేరు వారు కొంచెం సో క్వశ్చన్ హిరీమ్ హ్యాజ్ అ మీనింగ్ సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్ ఇని ఆ రకంగా కోర్టులో కేసు ఒకటి నడిచింది టెక్సస్లో అలా ఉండకూడదు మీనింగ్లెస్ మంత్రాలని అవి మేమే ఒక కొత్త మంత్రం కనిపెట్టేమని అలా ఉండకూడదు ఎందుకంటే మంత్ర ఈజ్ ఎ స్టేట్మెంట్ నథింగ్ మోర్ దాన్ ఎ స్టేట్మెంట్ సో యాజ్ సచ్ అక్షర అక్షరములు దగ్గరికి చేరడం అనే దాంట్లో గొప్పే ఉంది అక్షరాలు ఈ చే ప్రతి సిలబుల్ని ఎవడైనా ఉచ్చరించవచ్చు దాంట్లో పెద్ద సమస్యేం కాదు మానవ మాతృడు ఉచ్చరించేటువంటి సిలబుల్సేగా వాటి అన్నింటినీ దగ్గరికి చేర్చడంలో ఓ సెంటెన్స్ మిలియన్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం మనం క్రియేట్ చేసేస్తూ ఉంటాం ప్రతిరోజునో ఈ దిస్ ఈజ్ వన్ మోర్ సెంటెన్స్ వాట్ ఈజ్ ఇట్స్ స్పెషాలిటీ అంటే అలా కాదు ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్ వాట్ ఈజ్ ఇట్స్ పవర్ అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ విచ్ వాజ్ రిపీటెడ్ బై గ్రేట్ మహాత్మాస్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ టైం అనేక మంది మహర్షు మహర్షులు మహాత్ములు ఆ మంత్రాన్ని గాయత్రి మంత్రం ఓంకారం కానీ దానిని వారు ఉచ్చరించి పలు పర్యాయాలు తద్వారా వాళ్ళు ఎంతో ప్రయోజనాన్ని పొంది అలాంటి మంత్రం అది కాబట్టి దాంట్లో ఒక పవర్ ఉంది it holds some power in it and uh, it has got uh, the sanction of shastra and also it has got a wonderful meaning associated with it kavati you have to take advantage of all that meero atuvanta advantages annitni pakkana bettesi edho oka meaningless sound tisukuni nena sound meda manasanni kendrikaristhano ana anagatlaithe adi it is a, a psychological technique ఆఫ్ కంట్రోలింగ్ మైండ్ అవుతుందే కానీ ఉపాసనం మాత్రం కాదు ఉపాసనము అనేటువంటి ఆ స్టాంపు దానికి పడాలి అంటే యథాశాస్త్రంగా ఉండాలి అంచేతనే మనం చేసేటువంటి ఉపాసన కొంచెం శాస్త్రీయంగా ఉండాలి ఉదాహరణకి గణేష్ మహారాజు విగ్రహాలు చేస్తూ ఉంటారు ఎవేవో ఐడియాస్ డిస్కో గణపతి అని మరొకటిని మరొకటిని అలా చేస్తారు నాకెందుకునో అనిపించింది వాళ్ళ ఎంత నేను చాలా అప్రిషియేట్ చేస్తాను కానీ గణేష అనే ఉపాసన అది ఇట్ ఈస్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఉపాసన వెరీ వెరీ యునీక్ కైండ్ ఆఫ్ ఉపాసన అండ్ వెరీ పవర్ఫుల్ ఉపాసన ఆల్సో కాబట్టి మనం ఆ ఉపాసనని చేసే సందర్భం చాలా బాగుంది కానీ ఆ ఉపాసనకి శాస్త్రీయమైన వ్యవస్థ కొంత ఉన్నది ఆ వ్యవస్థని మనం పాటిస్తే బాగుంటుంది సో ఒకసారి గణేష్ని కారులో కూర్చోబెట్టి అయితే గణేష్నేమో ఇంకో చోటు కూర్చోబెట్టి గణేష్ చేత డ్యాన్స్ చేయించి శ్రీకృష్ణుడు కాళీ మర్దనం చేస్తే బాగుంటుంది కానీ గణేష్ చేత కాళీగ మర్దనం చేయించారనుకోండి ఇట్ డజంట్ లుక్ నైస్ గణపతి చవితి అయినంత మాత్రాన శ్రీకృష్ణుడు చేసిన లీలలన్నింటినీ గణేష్ హారా చేతి చేయించటం ఇట్ డజంట్ లుక్ వెరీ నైస్ సో వెరీ ఆడ్ వే ఆఫ్ ఉపాసనలు అవి శాస్త్రీయం కాదు పెద్దలు ట్రెడిషనల్గా మంచి విద్వాంసులైన వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఈ మధ్య నేను ఓ మహాత్ములు నన్ను ఇన్వైట్ చేస్తే అక్కడికో వెళ్ళాను ఒక పెద్ద పీఠం అని పేరు పెట్టి పీఠం సో ఆ పీఠానికి వెళ్తే అక్కడ ఓ దేవుడు బొమ్మ పెద్ద బొమ్మ ఒకటి పొటం కట్టించి పూజా తీసేస్తున్నారు ఇంకా ఏదో లింగమోది ఉన్నాయి ఆ బొమ్మ ఎలా ఉందంటే ఒకవైపు శివుడు ఇంకోవైపు పార్వతి మధ్యలో గణపతి ఆల్ వన్ హెడ్ ఫిగర్ వాజ్ సో ఫ్రైటనింగ్ అది చూసిన వెంటనే ఒకే తలతోటి రెండు శిశువులు జన్మించినటువంటి ఒక వెరీ పిక్యులర్ కైండ్ ఆఫ్ ఎబ్నార్ ఎనార్మల్ బేబీ కనపడుతుంది చూడండి అది గుర్తుకొచ్చింది నాకు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకే శిరస్సు ఉంటుంది రెండు దేహాలు ఉంటాయి వాళ్ళు వేరువేరు మనుషులు ఈచ్ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెన్స్ నేమ్ చేతులు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు గుండెలు రెండు పొట్టలు రెండు ఆకలి వీడు కాఫీ తాగుతానంటే వాడు టీ తాగుతానంట ఇద్దరికి ఒకే శిరస్సు రెండు వేరు బ్రెయిన్స్ రెండు శిరస్సులు కలిసింది సర్జరీ చేస్తే ప్రాణాలు ఇద్దరివిపోతాయి అందుకోసం అలా పెండింగ్లో ఉంది అటువంటి కేసు అది ఒకటి నా ప్రారంభం పోవలేక నేను ఎక్కడో చూశాను అని అది తీవ్రమైన వికారం కలుగుతుంది ఒక రకమైన రివల్యూషన్ దుఃఖం కలుగుతుంది అయ్యో అనిపిస్తుంది ఈ శివుణ్ణి పార్వతిని గణేష్ని ఆ చిత్రకారుడు అలా వేశాడు అది చూస్తే వెంటనే మనస్సుకి తీవ్రమైన వికారం కలిగి ఇట్లా ఉండే ఆయన పీఠంలో దీన్ని పెట్టారు ఇంతకంటే వేరే దొరకలేదు ఆయనకి వాట్ కైండ్ ఆఫ్ ఉపాసన ఇట్ ఇట్ ఈస్ నాట్ శాస్త్రీయ ఉపాసన కాదు గణేష్ ఉపాసనకి కొంత ఆధారమైనటువంటి గ్రంథాలు మనకివ ఉన్నాయి వాటిని ఆధారంగా చేసుకుని మనం చేయాలి కానీ ఏవేమో చిత్ర చిత్రాలైన ఆలోచనలు కొత్త కొత్త సినిమాలు తీసినట్టుగా అలా చేయడం నేను అంగీకరించాను అది శాస్త్రీయం కాదు గణేష్ మహారాజు ఉపాసన చేదోచుకుంటే చక్కగా అద్భుతమైన చక్కటి ప్రతిమ గణేష్ గణేష్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సగుణ ఫార్మ్ ఫర్ కాంటెంపరేషన్ నథింగ్ లైక్ గణేష్ సో చక్కగా భావన చేయటం అంతే భావన చేస్తూ నమస్కారం చేయటం కళ్ళు భావన అంతేగాని ఓ తల ఇటు శివుడు ఇటు పార్వతి మధ్యలో గణేష్ దట్ కైండ్ ఆఫ్ ఎవీర్డ్ షేప్ ఒకటి తీసుకొచ్చి భావన చేటం అది అశాస్త్రీయం సో ఈ రకంగా సమాజంలో ఏవేవో వెర్రితల వేస్తూ ఉంటుందంటారు చూడండి అలాంటివి కనపడుతూ ఉంటాయి ఉపాసనలు శంకర భగవత్పాదులు ఆయన భాష్యాల్లో ఖండించేటటువంటి ఉపాసనలు అశాస్త్రీయమైన ఉపాసనలు ఉండరాదు ఉపాసన సాత్వికంగా ఉండాలి ఉపాసన రాజసంగానూ తామసంగానూ ఉండకూడదు రాజసోపాసన అంటే ఏటో తెలుసు అండి రాజసోపాసన అంటే ఇగో ఈ దేవుణ్ణి కనుక ఇలా ఉపాసన చేసేస్తే ఆ దేవుడు మనకి వశీకరణ శక్తిని ఇచ్చేస్తాడు అప్పుడు మన నేను ఎవరికే చూస్తే వాడు నాకు దాసుడైపోతాడు దట్ కైండ్ ఆఫ్ ఉపాసన అది రాజసోపాసన తామసోపాసన అంటే పెర్వర్షన్స్ వామాచారములు అవి All any human ఆల్ సార్ట్స్ ఆఫ్ పెర్వర్షన్స్ ఎన్ని పెర్వర్షన్స్ హ్యూమన్ బీయింగ్కి పాసిబుల్లో వాటినన్నింటినీ ఉపాసనలో ప్రవేశపెట్టేస్తే దట్ బికమ్స్ తా తామస అటువంటి ఉపాసన ఉండకూడదు ఉపాసన అంటే upasana is a ఉపాసన activity of the mind. Upasana is an activity. ఈజ్ అన్ యాక్టివిటీ మానస వ్యాపారం కదా అది సో సత్వగుణ ప్రధానంగా ఉండాలి అంటే ఎలాగా మనస్సులో ye laziness kalado tamo తమోగుణము పెర్వర్షన్ అండ్ లేజినెస్ ఇవి రెండు తమో గుణ లక్షణాలు పెర్వర్షన్ అంటే మీకు తెలుసు కదా ఆ పెర్వర్షన్ వికృతి మానసిక వికృతి వికార వికృతమైన డిజైర్ కోరిక దానికి పెర్వర్షన్ అంటారు అటువంటి పెర్వర్షన్ కనుక మనస్సులో ఉన్నట్లయితే అది తమో లక్షణం అలాగే మనస్సులో లేజినెస్ ఉంటుంది ఇది ఫెలో రిఫ్యూజెస్ టు థింక్ అసలు థింకింగ్ ఎప్పుడో యూనివర్సిటీ పరీక్షలు రాసినప్పుడు ఎప్పుడో చేశాడు ఇంక మధ్యకాలంలో ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్ళీ ఇంక థింకింగ్ చేయలేదు ఆయన అండ్ నవ్ ఇఫ్ యూ ఆస్క్యూమ్ టు థింక్ హీ సేస్ అండ్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు థింక్ సో దట్ కైండ్ ఆఫ్ లేజినెస్ ఇది మనస్సు యొక్క తమో సో దాని నుంచి మనస్సుని పైకి ఉద్ధరించాలి రజోగుణం అంటే తీవ్రమైన అలజడి ఆందోళన తర్వాత తీవ్రమైనటువంటి డిజైర్స్ అండ్ అంబిషన్స్ గో గెటర్ అంటాడు చూడండి గో గెటర్ హీ హ్యాస్ టు గెట్ వాట్ హీ వాట్స్ తీవ్రమైన కోపము తీవ్రమైనటువంటి కామన అంటే డిజైరింగ్ యాటిట్యూడ్ అనమాట ఇవన్నీ ఇంటెన్స్ ఎడ్యుటేషన్ ఇవన్నీ రజోగుణ లక్షణాలు ఇది దీ సత్వగుణము అంటే వైరాగ్యము భక్తి ఆత్మస్ ఆత్మనిష్టయందు ఒక వాల్యూని కలిగి ఉండుట అంతర్ముఖుడై ఉండాలనే ఉత్సాహము మానసిక ప్రసన్నత ఇవన్నీ సత్వగుణ లక్షణాలు కాబట్టి మనం చేసి ఉపాసన సాత్వికంగా ఉండాలి రాజసములైన తామసములైన ఉపాసనల ఉపాసనలని ఎన్నడూ చేయకూడదు శ్రీకృష్ణుడి గీతలో కూడా వాటిని ఖండిస్తాడు తపస్సుని గురించి చెప్తావు తామస తపస్సు రాజస్వ తపస్సుని వర్ణించి అయినా మీరు పరిత్యజించండి అని ఊరికే వర్ణించి వదిలిపెడతాడు సాత్విక తపస్సును కూడా చెప్తాడు కాబట్టి ఉపాసన అన్నది సో ఇన్ని లక్షణాలను కలిగి ఉండాలి నేను ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే మన జీవితంలో ఉపాసనకి చాలా ప్రాముఖ్యం ఉన్నది మనం ఆత్మజ్ఞానం కోసం మీరు ఏ పని చేయనక్కర్లేదు ఆత్మజ్ఞానం మీ స్వరూపమే ఆత్మయే జ్ఞానము జ్ఞానమే ఆత్మ ఆత్మజ్ఞానం అదేం మీరు యు ఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ విత్ యువర్ ఎఫర్ట్ ఇఫ్ యు క్రియేట్ ఇట్ విత్ ఎఫర్ట్ దెన్ ఇట్ విల్ స్టే ఫర్ ఎ వైల్ అండ్ దెన్ డిసపీర్ ఎగైన్ సో ఆత్మ యొక్క ఆత్మ స్వరూపమే జ్ఞానము అదియే మీ సొత్తు యు ఆర్ ద నేచురల్ ఇన్హెరిటర్ ఆఫ్ ఆత్మజ్ఞానం కాబట్టి మీ సాధన ఎఫర్ట్ అనేది ఏ అంశంలో కావాలంటే కేవలము మనశుద్ధి అనే అంశంలో ఆ ఆత్మజ్ఞానానికి మనస్సుని తయారీ చేసి చేయుట అనే అంశంలో ఇన్ డిజర్వింగ్ దట్ నాలెడ్జ్ దట్ ఇన్హెరిటెన్స్ ఆ అంశంలోనే మనకి ప్రిపరేషను ఎఫర్టు కావాల్సి ఉంటుంది అందుకోసమే ఉపాసనకి అంతటి ప్రాధాన్యం కాబట్టి ఉరికే పిచ్చి పిచ్చి ఉపాసనలు అవి మనం చేయకూడదు సందర్భం లేని ఉపాసనలు అన్నీ అనవసరం నా గాయత్రీయా పరం మంత్రం గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయడం లేకపోతే శుద్ధ సాత్వికమైనటువంటి ఉపాసనలు భాగవతంలో చెప్పిన ఉపాసనల్ని సాత్విక భాగవతంలో ఇది ఒక పెద్ద చర్చి ఉంది ఈ అంశం మీద భాగవత నేను మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్లో నేను అటువంటి ఉపాసనని జోడించి వాడిని సో సాత్వికమైన ఉపాసన అటువంటి ఉపాసనే మనం చేయాల్సి ఉంటుంది సో అతత్ప్రత్యి అసంకీర్ణ చ ఇంకా అంటారు ఆయన శంకరులు శాస్త్రోక్త ఆలంబన విషయాచ శాస్త్రము చేత నిర్దేశింపబడిన ఆలంబనము మీరు శ్రీకృష్ణుని యొక్క భావన శ్రీకృష్ణుణ్ణి భావన చేయాలంటే శాస్త్రంలో నిర్దేశించిన విధంగా శ్రీకృష్ణుడిని భావన చేయాలి మీ ఇష్టం వచ్చినట్టు శ్రీకృష్ణుణ్ణి డిస్కోకృష్ణుడి కింద పెట్టడానికి వీర్లేదు ఒకసారి అమెరికాలో ఎవరిలో శ్రీకృష్ణుడిని డిస్కో కృష్ణుడి కింద పెట్టారు పెట్టి ఏదో ఒక పాప్ సింగర్ కింద శ్రీకృష్ణుని ప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి హిందూ గ్రూప్స్ అన్ని ప్రొటెస్ట్ చేసే ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు అపాలజీ చేసి విత్తుడో చేసుకున్నారు సో శ్రీకృష్ణునికే ఒక రూపం మనం ఎరుగుదాం ఆ రూపంలోనే మెయింటైన్ చేయాలి అలాగే శ్రీరాముని ఉపాసన చేయదలుచుకుంటే మీరు ఆ వాల్మీకి రామాయణంలో బోధించిన విధంగా శ్రీరాముని ఉపాసన చేయాలి శివుడు ఉపాసన కూడా అట్టిదియే శాస్త్రంలో చెప్పిన తీరుగా ఉపాసన చేయాలి గాయత్రీ ఉపాసన సర్వశ్రేష్టమైనది సో పంచాక్షరీ మంత్రం లేకపోతే అష్టాక్షరీ మంత్రం లేకపోతే ద్వాదశాక్షరీ మంత్రం ఇలాగా ఏవో కొన్ని ప్ర ప్రథితమైనవి ప్రసిద్ధమైనవి ఉన్నాయి మానవ స్వభావం ఎలా ఉంటుందంటే హీ డజంట్ వాంట్ అ సింపుల్ థింగ్స్ హీ వాంట్స్ అ కాంప్లికేటెడ్ థింగ్స్ స్వామీజీ మీరు ఏదైనా నాకు బోధించండి అంటే నువ్వు రోజు వంద సార్లు గాయత్రి చేయబోయి ఇంట్లో నీ డ్యూటీని చక్కగా చేసుకో నీ డూ ఆల్ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ అండ్ కీప్ యువర్ డిజైర్స్ ఎట్సెట్రా ఇన్ ఏ లోక్కి అండ్ డెవలప్ యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్ అండ్ లవ్ ప్రారంభంలో ఇంట్లో సభ్యులతోటి ఇంకా తర్వాత క్రమంగా సమాజాన్ని అంతని కూడా ప్రేమించే విధంగా ఇలా మొదలుపెట్టి నేను చెప్పడం ప్రారంభించాను అనుకోండి ఆయన అంటాడు స్వామీజీ నేను అవన్నీ అడగట్లేదండి నాకేదిన మీరు ఒక గొప్ప ఉపాసన చెప్తారేమో అని వచ్చానంటాడు చూడండి సో హీ డజన్ వాంట్ సింపుల్ థింగ్స్ పైగా అంటాడు అవన్నీ మనకి తెలుసున్నవేనండి అది కాదండి మీరు ఏదైనా స్పెషల్ మంత్రం ఏదైనా ఇస్తారా సరే నీకు స్పెషల్ మంత్రం ఇస్తాను గాయత్రి మంత్రం ఇస్తాను అంటే అవి ఇప్పుడు గాయత్రి కాదండి తెలుసున్న మంత్రమే కదండి దాంట్లో ఉంది అది ఇది పోలే గాయత్రి వద్దు చాలా పొడుగ్గా ఉంది నీకు పంచాక్షరి మంత్రం ఇస్తాను లేకపోతే పున్నము భగవతి వాసు దేవాలయ ద్వాదశాక్షరీ మంత్రం ఇస్తానంటే అవి అలా కాదండి ఏదైనా స్పెషల్ మంత్రం సరే నీకు నేను ఉచ్ఛిష్ట లక్ష్మీ గణపతి మంత్రం ఇస్తానంటే మొన్నడు పొద్దునే తయారవుతుంది మంచిది ఇట్స్ గుడ్ మంత్ర ఐ నాట్ ఇగ్నెస్డ్ ఇట్ కానీ ఆ పదం విన్న వెంటనే ఆయనకి మంచి ఉత్సాహం వచ్చేస్తుంది లేకపోతే నీకు అవధూత దత్తాత్రేయ ఇంకా ఇంకా నాలుగు మహాశిరో మంత్రం ఇస్తాను రా అంటే వెరీ హ్యాపీ లేకపోతే నీకు సర్వవశీకరణ మహాయంత్రంతో కూడినటువంటి ఒక గొప్ప మంత్రం ఇస్తానంటే ఇది కంసీదే సో మనస్సు చాలా మిశ్చీఫ్ ప్లే చేస్తూ ఉంటుంది మనతో సింపుల్ థింగ్ని కాంప్లికేట్ చేసుకుంటే కానీ ఉత్సాహం ఉండదు సో ఈ యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ని మనం అరికట్టాల్సి ఉంటుంది మనం ఏ ఉపాసన చేసినా అది సాత్వికంగా ఉండాలి శాస్త్రోక్త ఆలంబన విషయంగా ఉండాలి వైదిక ఉపాసనలు చాలా సాత్వికంగా ఉంటాయి ఈ సంహిత ఉపాసన ఉందనుకోండి ఇంట్లో మీకు ఏ సాధనాలు కావాలో ఏ సాధనాలు అక్కర్లేదు ఓం నమ శివాయ నమ శివాయ సో లేకపోతే నమో భగవతే వాసుదేవాయ నమ భగవతే సో నమ పూర్వరూపము భగవతే ఉత్తర మధ్యలో సంధి ఉన్నది ఆ సంధిని కలిపేటువంటి సంధానము ఆ ఓకారము సంధిలో వచ్చిందది నమహ విసర్గపోయి దాని స్థానంలో ఓ వచ్చింది అది సంధా. టూ సెపరేట్ వర్డ్స్ దర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ దెమ్ అది సంధి సో దానిని భావన చేస్తే ఇది ఆదిత్యుడు అది అగ్ని ఇది అగ్ని అది ఆదిత్యుడు మధ్యలో వాయువు అంతరిక్ష లోకమోనో లేకపోతే ఆచార్యుడు శిష్యుడు ప్రవచనమోనో తల్లి తండ్రి అనో లేకపోతే అధరాహనుహో ఉత్తరాహనుహోనో ఏదో ఒక ఉపాసనను మీరు ఒక కొద్దిసేపైనా మీరు అలా భావన చేయగలిగారు అనుకోండి మీరు కృతార్థుల పేరు అప్పటికే మీకు సంహిత ఉపాసన యొక్క బలం అంతా మీకు సిద్ధించేస్తుంది అంటే వెంటనే ఎవేవో పవర్స్ వచ్చేస్తాయని కాదు మనస్సు శుద్ధమైపోతుంది మనశ్శుద్ధిని మించిన శక్తి ఇంకొకటి లేదు కాబట్టి శాస్త్రోక్తమైన ఆలంబనమే సబ్జెక్ట్ మ్యాటర్గా ఉండాలి విషయముగా ఉండాలి ఆబ్జెక్ట్గా ఉండాలి ఒక ఉపాసనకు అబ్జెక్ట్ ఉంటుంది కదా నేను ధ్యానం చేస్తున్నాను దేన్ని ధ్యానం చేస్తున్నావు దాన్ని విషయము అంటారు ఇట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ meditation. శ్రీకృష్ణుడిని ధ్యానం చేస్తున్నాను సో శ్రీకృష్ణుడు విషయము సో లేకపోతే గణేష్ మహారాజుని ధ్యానం చేస్తున్నాను సో ఆ విషయము శాస్త్రోక్తమైన ఆలంబనమై ఉండాలి ఏవో ఆలంబనాలు మనం పెట్టుకుని చేయడం కాదు శాస్త్రమునకు అంత ప్రాధాన్యం ఉంటుంది దీని మీద నాకు ఒక కథ గుర్తుకొచ్చింది భారతంలో గత కథ భీష్ముడు శంతను మహారాజుకి శ్రాధాన్ని చేస్తాడు భీష్ముడు కొడుకు కదా శంతనుడు తండ్రి శ్రాద్ధం చేస్తుంటే పిండాన్ని తీసుకుంటాడు చేతిలోకి పిండముధృత్య అని ఉంది శాస్త్రం ఉంది ఆపస్తంభ మహర్షి యొక్క సూత్రాల్లో ఆ పిండాన్ని పైకి తీయాలి దర్భేషు నిధాయ దాన్ని దర్భల్లో పెట్టాలి దర్ దర్భలు వేసి ఉంటాయి అక్కడ స్థాపించాలి స్థాపిస్తే మీరు పితృదేవతల చేతిలో పెట్టినట్టు సంథింగ్ లైక్ దాట్ ఈయన పిండాన్ని పైకి తీసుకుని దర్భంలో పెడదామనుకునేప్పటికీ శంతన మహారాజు అక్కడ ప్రత్యక్షమయ్యి చేయి చాచాడు పితృదేవత పితృదేవత రూపంగా ఆయన వచ్చి చేయి చాచాడు భీష్ము పురోహితుడల్లా తెల్లబోయి చూస్తున్నాడు భీష్ముడు కిందికి పైకి చూశాడు చూసి ఆ చెయ్యిని పక్కకి పెట్టి దాన్ని అక్కడ దర్భలమే పెట్టాడు శంతనుడు మాయమైపోయాడు అదేమిటయ్యా నువ్వు ఏ పితృదేవతకి ఈ పిండాన్ని అర్పిస్తున్నావో ఆయనే వచ్చి చేయి చాచితే నువ్వు ఇవ్వేమిటి అంటే భీష్ముడు చెప్పాడు శాస్త్రంలో ఏం చెప్పలేదు అలాగ ఇంక అక్కడి నుంచి పితృదేవతలు అలా వచ్చేస్తుంటే దానివల్ల అనేక సమస్యలు వస్తాయి అది శాస్త్రీయమైన పద్ధతి కాదది శాస్త్రంలో ఏం చెప్పారు పిండముధృత్య దర్భేషణ నిధాయ ఈ ఏడాది పితృదేవత వచ్చాడు అనుకోండి నెక్స్ట్ ఇయర్ రాలేదనుకోండి వీడు ఏడు కూర్చుంటాడు వీడికి పితృదేవత వచ్చి పెండం తీసుకున్నాను అనుకోండి పట్టవాడు శ్రాద్ధం చేస్తే వాడికి పితృదేవత రాలేదనుకోండి వాడు నెక్స్ట్ డే నేను శ్రాద్ధం పెట్టినట్టాడు సో సో మెనీ ప్రాబ్లమ్స్ వీల్ కామ్ అది కాదు పద్ధతి అంజేత భీష్ముడు ఏం చేశాడు శంతనుడికి నమస్కారం కానీ శంతనుడి శంతనుడు శంతనుడి చేతిలో పెండం పెట్టాం ఆపస్తంభ మహర్షి అలా చెప్తే అలా చేస్తాం ఆపస్తంభ మహర్షులు ఏం చెప్పారంటే పెండాన్ని దర్భలమే పెట్టమన్నారు అంజేత అది పెట్టాడు కాబట్టి ఆల ఆలంబనము ఉపాసన అనేది శాస్త్రీయమైన విధంగా మహర్షుల చేత నిర్దిష్టమైన విధంగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు ప్రశ్న అడగచ్చు మహర్షుల చేత నిర్దేశించిన విధంగానే ఎందుకు చేయాలి అని దానికి నేను ఒక ఒక మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్ళా డాక్టర్ మీద శ్రద్ధను నేను కలిగి ఉండాలి ఆయన ఇచ్చిన మందు వేసేసుకుంటే నా పర్పస్ సర్వ్ అయిపోతుంది లేదా డాక్టర్ మీద శ్రద్ధ లేదనుకోండి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారనుకోండి అప్పుడైనా ఆ సెకండ్ డాక్టర్ మీద శ్రద్ధను కలిగి ఉండాలి ఎక్కడికో ఒక చోట శ్రద్ధని ఉండాలి శ్రద్ధని కలిగి ఉండండి మందు వేసేసుకోండి సరిపడుతుంది మీకు శ్రద్ధ తక్కువగా ఉందనుకోండి ఓకే ట్రస్ట్ టెస్ట్ అని ట్రస్ట్ ఉందనుకోండి మీకు ఓకే నో ప్రాబ్లం యూ టేక్ ది మెడిసిన్ ఓవర్ ది జాబ్ ఈజ్ డన్ వాళ్ళు ట్రస్ట్ లేదనుకోండి ఒకే టెస్ట్ ఇట్ తీసుకోండి ముందు వేసుకోండి తెలిసి మీకే తెలిసిపోతుంది తగ్గుతుందో తగ్గదో ముందు వేసుకుంటే కానీ మీరు టెస్ట్ చేసింది ఎలాగ కుదరదు కాబట్టి టెస్ట్ ఇట్ ట్రస్ట్ అండ్ టెస్ట్ సో నాకు శ్రద్ధన ఉండాలి లేకపోతే విత్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేటువంటి ఒక పరిశీలన దృష్టితోటి మందే నమ్మేసుకోవాలి ఈ రెండు కూడా నేను చేయకపోతే ఇంకొక ఉపాయం మాత్రమే మిగిలింది అదేమిటంటే నేను మొత్తం మెడిసిన్ అంతా చదువుకోవాలి ఇప్పుడు ఐ కెన్ డూ ఎనీ వన్ ఆఫ్ దీస్ సో ఆ విధంగా మీరు ఉపాసనా విషయంలో శాస్త్రీయమైన ఉపాసనని మీరు ట్రస్ట్ చేసి స్వీకరిస్తే సరిపడుతుంది లేకపోతే యు టేక్ ఇట్ అండ్ టెస్ట్ లేకపోతే మీరు ఒక జీవితకాలం తపస్సు చేసి కొత్త ఉపాసనని సృష్టించవచ్చు సో యు చూస్ వాట్ ఎవర్ లా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎనివే శాస్త్రోక్త ఆలంబన విషయ శంకరులు అంటారు వృద్ధము ప్రసిద్ధ ఉపాసన శబ్దా గురుముపాస్ రాజానముపాస్ గుర్వాదీ సంతతముపచరీ స ఉపాస్తే ఇు ఉపాసన అనే శబ్దానికి అర్థం ఏమిటి అని మీరు పెద్ద చింత చేయాల్సిందేం లేదు శంకరులు ఒక డెఫినేషన్ ఇచ్చారు కానీ ఆయన ఏమంటున్నారంటే ఈ ఉపాసన శబ్దానికి అర్థము లోకే ప్రసిద్ధ ఇది లోకంలో అందరికీ తెలుసున్నదే అలా ప్రయోగం ఉంది లోకంలో ది యూస్ ది వర్డ్ ఎలాగా గురుం ఉపాస్తే వాడు ఆ విద్యార్థి గురువును ఉపాసించుచున్నాడు రాజానం ఉపాస్తే ఆ ఉపా ఆ ఉద్యోగి లేకపోతే ఆ సేనా నాయకుడో ఆ మంత్రిగారో రాజుగారిని ఉపాసన చేయుచున్నాడు దానికి ఉపాసన అనిపారు సో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బారువా అని ఒక ఆయన మనకి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన ఒకసారి చెప్పాడు నేను ఇందిరాగాంధీ గారిని ఉపాసన చేయుచ్చున్నాను అని చెప్పారు